కీర్తన నాలుగు వందల ఇరవై ఒకటి హరినీకే నే రుణమచ్చుగా మొలచు జననలోకమునకు నుడ నీచే నే పత్రమందుకు పిలుచు దేవతలకు పితరులకు రుణము ఇల ఏనాటి ఇలా నత్తునములోకబంధున్నా పాయని నీవే నాకు ప్రాణబంధుడవైతే కాయపు చుట్టరికాలు ఘన కరుణానబంధము ఈయడ కలిగెనట ఏనాటి రుణము శ్రీవేంకటేశం నీవీ చుక్కులంబెట్టినాకు కావిరి కర్మాలు మెడగట్టిదివిగా సోవల నీ శరణముజొచ్చిన నాకు ఇవి ఏవూరికేవూరు ఏనాటి రుణము